Then I I oh my my God, this is my I am doing. I know three times times four these are my conditions. He can never do that in his lifetime. And therefore, ఉపన్యాసం చెప్పి వాడిని చూస్తే ఆటోమేటిక్ వచ్చినటువంటి కొద్దిమంది భక్తుల్ని కొంతమందిని ఆయన పట్టుకోవాలని చూస్తాడు ఇంకో కొంతమంది నేను పట్టుకోవాలని చూస్తాను స్వామిజీ నాకు చక్కటి ఉపదేశం చేశారు temple is is a a place of of worship, it is not a seat of learning టెంపుల్ ఆఫ్ వర్షిప్ ఇట్ ఈ ఉండేది మీరు పూజారిని లోపాయకారిగా అడిగితే మోక్షం ఎలా వస్తుందంటే మీరు సాస్నానం చేయించుకుంటే మోక్షం వస్తుందని ఆయన చెప్పి ఆయన అలాగే చెప్తాడు అని ఊరికి కూర్చున్నాడు అని చెప్తాడు మీ సరే కేవల కర్మ విషస్ కేవల కర్మల చేత మోక్షం అండి అదే ఆయన పక్షం కర్మ మోక్షం కరల కర్మల వల్లే వస్తుంది దానికి సపోర్ట్గా చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ ముందు ఆ పక్షాన్ని చక్కగా సపోర్ట్ చేసిన తర్వాత దాన్ని డిమాలిష్ చేస్తారు దీనికి దీనికి అలంకృత్య శిరశ్చేద అలంకారం చేసి శిరస్సును ఖండిస్తారు అన్యాయం న్యాయం ఉంది సో గుమ్మిడికాయను పగల కొట్టే ముందు దానికి చక్కగా బొట్లు అన్ని పెట్టి పూజలు పెట్టి దండం పెట్టి అనమాట సో ముందు ఆ మనం చూద్దాం సమస్త వేదార్థ జ్ఞానవత కర్మాధికారా ఇక్కడ శంకర్లు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వెరీ హై క్వాలిటీ ఆర్గ్యుమెంట్స్ బాగా శాస్త్రీయమైన ఆర్గ్యుమెంట్ సూపర్ఫిషియల్గా ఉండవు మీరు జస్ట్ ఐఎమ్ సేమ్ చాలా ఇప్పుడు శాస్త్రంలో లోతు తెలియని వాడికి ఆర్గ్యుమెంట్స్ నాట్ బి ఏబుల్ టు గ్రాస్ పాల్సమ్ దట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ శంకర భాష్యం అంటేనే అలా ఉంటుంది ఆయన అంటున్నారు కర్మాధికారము ఎవరి శాస్త్రంలో వేద శాస్త్రం అంటే వేదం అధికారము అంటే యోగ్యత సో కర్మని చేసే యోగ్యత ఎవడికి అంటే దానికి శాస్త్రం ఏమని చెప్తా ఉందంటే సమస్త వేదార్థ జ్ఞానము బలవానికి వేదం అంతా చదువుకుని దాని యొక్క అర్థం తెలుసుకున్న వాడికే కర్మల ఎందు అధికారము ఈ విధంగా వాళ్ళు నిర్ణయం చేసి పెట్టారు స్వాధ్యాయోధ్యేతవ్యన విధివాక్యం ఒకటో మ్యాండేట్ స్వాధ్యాయ అధ్యేతవ్య స్వాధ్యాయ అంటే వేదం వేదాన్ని అధ్యయనం చేయాలి ఇక్కడ అధ్యయనానికి అర్థం ఏమిటి అని అడిగాను అడిగితే అధ్యయనానికి శబ్దరాశిని గ్రహించుట ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను రోడ్ని సయ యశోంద హృదయ ఆకాశ నేనంటే సరిగ్గా మీరు అలాగే అంటారు ఆ ఉచ్చారణకే ప్రాధాన్యంగానే అర్థం గురించి ప్రసక్తి లేదు అక్కడ ఆ పాయింట్లో దీన్నే శబ్దరాశిని స్వీకరించుట అని నేను చెప్తాను మీరు దాన్ని తీసుకుంటాను సో వేదం యొక్క అధ్యయనం అది సో ఇంతేనా అధ్యయనము స్వాధ్యాయోధ్యాత వ్య అంటే అధ్యయన శబ్దానికి ఇంతేనా అర్థము అంటే కాదు మరి ఏమిటి అర్థము శబ్దరాశిని గ్రహించి దానికి తాత్ప అర్థమును తెలుసుకోదా కర్మ జిజ్ఞాసర్మ విచారం చేసి దానికి అంతకే అర్థాన్ని తెలుసుకోవాలి ఎందుకు ఎందుకు అర్థాన్ని తెలుసుకోవాలి అంటే కేవలము వేద వల్లిస్తే చాలుదండి కర్మ కర్మ చేయాలి కర్మల్ని బోధిస్తా ఉంది కర్మాధికారా కర్మలని అంటే ఏ కర్మని శాస్త్రం ఏ సందర్భంలో ఎలా బోధించింది దాన్ని చేసే పద్ధతి ఏమిటి ఇవన్నీ తెలియాలా తెలియకుండా కర్మలు ఏం చేస్తాడు తెలియాలంటే ఏం చేయాలి తాను వదిలించిన వేదము యొక్క అర్థం తెలియాలి కాబట్టి కర్మ అందుకోసమని అక్కడ నిర్ణయం ఏం చేశారంటే కర్మలకి ఎందు అధికారము ఎవడైతే వేదాన్ని పూర్తిగా తెలుసుకుని చదువుకుని దాని అర్థాన్ని కూడా తెలుసుకున్నాడో వాడికి కర్మాధికారము అని చెప్పారు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది వేదము యొక్క తాత్పర్యం ఏమిటి కర్మ అంతే కర్మాధిక మొత్తం ఫైనల్ గా వేదం చదువుకున్నారు అర్థం తెలుసుకున్నారు అక్కడ ఆగిపోయిందా అర్థం తెలుసుకుని కర్మ చేసుకున్నారు కాబట్టి కర్మ కర్మయే పరమ తాత్పర్యం వేదానికి కాబట్టి కర్మ వల్లే మోక్షం అది అర్థం సో సమస్త వేదార్థ జ్ఞానవత కర్మాధికార దీని మీద కేవలము వేద మీమాంస అదే పూర్వమీమాంస దాన్ని ధర్మమీమాంస మీమాంస అంటే విచారం సో కేవలము ఆ ధర్మమీమాంసలో జయమిని మహర్షి వాళ్ళు అలా చెప్పడమే కాకుండా మనుస్మృతి కార్డు మొదలైన స్మృతికర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని బాగా పోషించినారు ఎలాగంటే అన్నాము వేదోధి గతహస్యోద్విజన్మే స్మరణాత్ సో ఉపనయనం చేసుకున్న తర్వాత విజన్మన వేద అధిగంతవ్యుత్న వేద మొత్తం వేదాన్ని చదువుకోవాలి సరహస్య రహస్యం అంటే ఉపనిషత్తు ఉపనిషత్తులతో సహా వేదాన్ని చదువుకోవాలి ఓకే చదువుకుని ఏం చేయాలి దాని ఓకే అర్థం తెలుసుకుని ఏం చెయ్యాలి కర్మల్ని చెయ్యాలి అంటే ఇప్పుడు వేదం చదువుకున్నది దేనికి అంగము అర్థ జ్ఞానం దేనికి అంగము కర్మలకు అంగం సరహస్య ఉపనిషత్తులతో సహా కాబట్టి ఉపనిషత్తు జ్ఞానంతో సహా ఈ జ్ఞానం వేరేనే ఏం కాదు ఈ జ్ఞానము ఆ జ్ఞానము అన్ని జ్ఞానాలు ఒకటే జ్ఞానం ఈ జ్ఞానాలన్నీ కలిసి ఫైనల్గా ఎక్కడ పర్యవసానాన్ని చెందుతాయి కర్మల ఎందు పర్యవసానాన్ని చెందుతాయి కాబట్టి పరమశ్రే పరమశ్రేయస్సు అనగా మోక్షము కర్మల వల్ల జ్ఞానము ఉంది కానీ స్వతంత్రంగా దీన్ని నిలబెట్టిదేమి కాదు తర్వాత అధికమశ్చ సహోపనిషదర్థేనా ఆత్మజ్ఞానాదినా ఇక్కడ ఈ వాక్యంలో అధిక ఉంది అంటే పొందవలేను తెలుసుకొన సంపాదించుకొనవలను కాను దాన్ని పొందవలేను అక్కడ అధికము అంటే అర్థం ఈ పొందటం అంటే వడివి పొందటం అంటే వేదం పుస్తకాన్ని నెటి పెట్టుకుని పట్టుకెళ్ళడం కాదు అధిగమ పొందుతా అంటే సహ ఉపనిషదర్థేన ఆత్మజ్ఞానాదిన ఉపనిషత్తులలో బోధింపబడిన ఆత్మజ్ఞానము మొదలైన వాటితో సహా అక్కడ సరహస్యన ఉంది కదా కాబట్టి ఆత్మజ్ఞానము మొదలైన వాటితో సహా ఉపనిషత్తు ప్రతిపాదితమైన దానితో సహా మొత్తం వేదార్థాన్ని వీడు పొందాలి పొందాక ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని కర్మలను చేసుకోవాలి ఆ కర్మల విద్వాజతే విద్వాజయతి విదూషవ కర్మ్యధిక ప్రదర్శ్యూత్రం వేదంలో ప్రదర్శతే ఇది చూపించబడుతున్నది ఏమిటి కర్మనే అధికారము ఎవరికి విదూష విద్వాంసులకు అంటే జ్ఞానము గలవానికి మాత్రమే కర్మల ఎందు అధికారము అని అని స్పష్టంగా ప్రదర్శింపబడుతోంది సర్వత్రా ఇట్ ఈస్ ప్రద్వాన్ యజ్ఞతే అని కొన్ని వందల సాధ వివాన్ అంటే తెలుసుకున్నవాడు యజ్ఞతే కర్మను చేయించున్నాడు పోనీ తాను చేయడమే కాకుండా ఇతర వాళ్ళ చేత చేయించడం యాజయతి సో ఆ విధంగా వేదమునంతని తెలుసుకున్నవాడు కర్మలను యజ్ఞయాగాది కర్మలను చేయించుతున్నాడు విద్వాన్ యజితే విద్వాన్ యాజయతి అని ఇలా మొత్తం వేదం ఇలాగే ఉంది దీన్ని బట్టి మనకేం తెలిసింది మొత్తము వేదము యొక్క పరమ కర్మలే ఆ కర్మల కోసమే వేదం చదువుకున్నాడు ఆ కర్మల కోసమే వేదార్థాన్ని తెలుసుకున్నాడు ఉండే అర్థం ఎందుక కర్మలకంటే అర్థం ఎందుక కర్మలకనే ఇట్స్ ఏ మోడర్న్ డెవలప్మెంట్ ఇది ఒకప్పుడు అలా లేదు ఒకప్పుడు వేద ఈ మధ్యకాలంలో గత టూ హండ్రెడ్ ఇయర్స్ లో వచ్చిన డెవలప్మెంట్ ఇది కేవలం వేదమైన చదివేసుకునే అర్థం తెలుసుకోకుండా వదిలేయటం ఇది ఇది అలాంటి డెవలప్మెంట్ తిరుపతిలో వేద సభ ఒకటి అయింది తిరుపతి దేవస్థానం నేను కూడా పార్టిసిపేట్ చేసే దాంట్లో స్వామీజీ తరఫున ఆ సభలో తీర్మానం ఏం చేశామంటే మేమందరం కలిసి పండితులందరూ కూర్చుని వేదమునకు వల్ల వేదము వల్లించడం ఓ డిపార్ట్మెంటు దాని అర్థం చదువుకోవడం మరో డిపార్ట్మెంటు అనేటువంటి ఈ డివిజన్ ఇట్ ఈస్ రాంగ్ ఇది ఎలాగంటే సర్జరీ థీరీ చదువుకోవడం ఒక గ్రూప్ చదువుకుంటారు సర్జరీ ప్రాక్టీస్ మరో గ్రూప్ చేస్తారు అన్నట్టుగా ఉంది అది దట్ ఈస్ రాంగ్ డెవలప్మెంట్ అలాంటి డెవలప్మెంట్ వచ్చిందంటే మెడిసిన్ దెబ్బతిన్నట్టే అలా ఉండకూడదు ఎవడైతే సర్జరీ థిరీ చదువుతాడో వాడే సర్జరీ ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ డివిజన్ ఇట్స్ డివిజన్ ఇట్ హాస్ కమ్ ఇన్ అవర్ ధర్మ సో వేదం వల్ల అర్థం వాళ్ళకి తెలియదు హీ నోస్ మంత్రాస్ అండ్ నో దే ఆ రకంగా మనకి బోడంతో ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ఎదుర్కొండగా రెండు వందల మంది మూడు వందల మంది అటువంటి విద్వాంసులు ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఆరంభమైంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కరెక్టేనా అని చర్చ చేయాల్సి వస్తుంది ఆ చర్చ చేసి ఇది రెండు వందల మూడు వందల ఆరంభమైంది ఇది తప్పు ఈ పరిస్థితిని మనం సరిగించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే ఒక తీర్మానం చతుర్వేద సమ్మేళనం చే కాబట్టి మీరు ఆధునిక కాలం పరిస్థితిని బట్టి చర్చ చేయకూడదు ఇక్కడ నిర్ణయం ఏమిటంటే శాస్త్రంలో పరిస్థితి ఏమిటంటే వేదం చదువుకోవాలి అర్థం తెలుసుకోవాలి కర్మలని చేయాలి కాబట్టి కేవలం కర్మ కర్మలని చేసినందువల్లనే మోక్షం ఈ వేదం చదువుకుంటే మోక్షం రాదు అర్థం తెలుసుకుంటే మోక్షం రాదు కర్మల వల్లే మోక్షం కాబట్టి ఈ వేదం చదువుకోవడము అర్థము తెలుసుకోవడం అనేది పెట్టాలి పంచాంగం పట్టుకుని ఇలా పిండితే వర్షం పడుతుందా పంచాంగంలో వర్షం పడుతుందని రాస్తాను పంచాంగాన్ని తీసుకుంటే వర్షం పడుతుందంటే మేఘాలు రావాలి వర్షం పడాలి అలాగే స్వర్గం వస్తుంది అగ్నిష్టోమం చేస్తే అని వేదం పుస్తకంలో ఉంటుంది వా వాక్యానికి అర్థం కూడా తెలియదు వేదం పుస్తకము ఈ చిత్రం ఏంటంటే ఏషవై దేవరథపూర్ణ మాసము వాక్యం అంటే ఈ ధనిషపూర్ణ కర్మ ఏదైతే కలదో ఇది దేవరథ దేవ అంటే స్వర్గలోకానికి తీసుకువెళ్ళేటువంటి రథము వంటివి అర్థం తెలియదు నేను గమనించాను చక్కగా క్రమం అంతా చెప్తారు దానికి వేష్టన అది సమాసపదంసూర్ణ మాస ఉంది సమాజంలో కర్మల చేతనే మోక్షము అని మనకి ఈ ప్రసంగాన్ని నిర్ధారణ అయిపోయింది ఎందుకంటే వేదం చదువుకునేది వేదం చదువుకుని అర్థం తెలుసుకుంది ఇది కర్మల కోసం ఈ మధ్యలో దీని ఈ మధ్యలో దాన్ని పట్టుకుని నువ్వేమో మోక్షం వస్తుందని చెప్పడానికి వీల్లేదు టిక్కెట్ చూపించి రైల్ టికెట్ చూపించి ఇదిగో నేను ఈ టికెట్ని నన్ను నేను దీన్ని పట్టేసుకుంటే ఇది నన్ను గాలిలో తీసుకెళ్ళిపోయి విజయవాడలో కూర్చోబెట్టింది అని చెప్పడానికి వీల్లేదు టికెట్ పోనేసాను ఇంకా విజయవాడ వెళ్ళిపోయానంటే ఎలా వెళ్ళిపోతానండి ఈ టికెట్ని నేను ఎలా పట్టుకుంటాను ఎగరే తీసుకోకుంటాను మరి ఎలాగ విజయవాడ వెళ్ళి ప్రయాణం చేయాలి అలాగే వేదాధ్యం అర్థజ్ఞానము కర్మ కర్మ వల్ల మోక్ష మిగతా వాళ్ళ సిద్ధాంతం ఇదంతా కూడా అలంకారంలో ఉన్నా ఇంకా శిరస్ఛేదం తర్వాత వస్తుంది మీరు ఇదంతా రిజర్వ్ అనుకున్నారు తర్వాత జ్ఞాత్వానుష్ఠానం అనే మనుస్ఫూర్తికారులు చెప్పారు జ్ఞాత్వానుష్ఠానం జ్ఞాపని అనుష్ఠానం కర్మలు చేయుత అంటే తెలుసుకోవడం అన్నది ఎర్లియర్ స్టెప్ అది ఫైనల్ స్టెప్ కాదు ఫైనల్ స్టెప్ అనుష్ఠాన అనుష్ఠానం అంటే కర్మలు చేయుతను చేస్తే మోక్షం తర్వాత కేచిత్ అంటే కొందరు ఈ కొందరు ఎవరంటే జేమిని మహర్షి శబరస్వామి ఎమ్మె మహర్షి పూర్వమీమాంస సూత్రకర్త శబరస్వామి దానికి భాష్యం రాసింది చూడండి ఆయన పేరు చూడండి శబరస్వామి ఆయన ఆయన అసలు పేరు ఏదో ఉంది ఆయన అడవిలో శబర అంటే ఎవరండి అడవిలో వనవాసి ఉంటారు చూడండి రంబాడ అలాంటి వాళ్ళని శబర అంటారు ఆ శబర అనే గ్రూప్ శబరి ఆ శబరులలో ఆయన ఆ శబరులలో వాడాయన ఆ శబరుల్లోంచి వచ్చాడు ఆయన వచ్చి ఆయన అసలు పేరేమో దేవుడు తెలుసు వచ్చి పూర్వమీమాంసా శాస్త్రానికి దేవిన సూత్రాలకి భాష్యాన్ని రాశారు శబర శబరస్వామి శబరస్వామి అసలు పేరేమో భగవంతుడు తెలుసు అంతా ఆయన వచ్చి వేదాన్ని చదువుకుని ఆ మీమాంసా వాటి మీద భాష్యం రాశారు ఆ భాష్యం లేకపోతే ఈ సూత్రాలు ఏమీ అర్థం కావచ్చు ఆ శబరస్వామి జేమిని వాళ్ళు ఏమన్నారంటే కృష్ణ వేద కర్మార్థ మొత్తం వేదం అంతా కూడా అంటే మొత్తం వేదం అంతా అంటే ఉపనిషత్తులతో సహా నువ్వు మళ్ళీ వేరే దుకాణం ఓపెన్ చేయకు జ్ఞానం దుకాణం మొత్తం వేదం కూడా కర్మార్థ కర్మగురం కాదండి ఉపనిషత్తుల్లో ఆత్మ గురించి అది కూడా కర్మ కోసమే అదేంటంటే ఆత్మజ్ఞానం కర్మకల్లా ఉపయోగపడుతుందంటే నీకు తెలియదు అది నేను చెప్తాను వీడి కర్మ చేసి యజమాని ఉంటాడు కదా వీడు స్వరూపం ఆత్మ కాబట్టి తన గురించి తాను బాగా తెలుసుకుంటే కర్మ ఇంకా బాగా చేయగలుగుతాను కాబట్టి ఆత్మ జ్ఞానము కూడా కర్మకి సహకారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే దానికి నీకేము ఏం చెప్తే చెప్తా ఎవడైతే ఈ చేస్తాడో వాడు ఆ సత్య జ్ఞాన అనంతం బ్రహ్మ లాంటి వాడని బ్రహ్మ అని మీమాంసకులు పూర్వమీమాంసకులు దేమిని శబరస్వామి ఇచ్చాడు కుమారుల భట్టు కుమారుల భట్టు వీళ్ళందరికీ కూడా బాగా లేడరు ఆర్థిక కాల సో వీళ్ళు ఏమన్నారంటే మొత్తం నువ్వు వచ్చి కర్మల వల్ల మోక్షము లేదు మోక్షానికి ఇంకొకటి ఏదో కావాలి అని వస్తున్నావు ఇప్పుడు ఏమైపోతుందో తెలుసిన పరమ పురుషార్థం మోక్షం గనక ఆ పరమ పురుషార్థం కర్మల వల్ల రాదంటే కర్మలే వేదమంతా కర్మలే ప్రతిపాదిస్తూ పరిస్థితిలో ఆ మోక్షానికి ఈ వేదానికి సంబంధం లేకుండా పోతే ఈ వేదము అనర్ధకమైపోతుంది వేస్ట్ ఎందుకీ వేదం ఎందుకంటే వేదం ఉన్నది కర్మల కోసం నువ్వేమో కర్మల వల్ల మోక్షం లేదన్న మోక్షం లేదంటే ఎందుకు వేదం కాబట్టి వేదం అనర్థకం అయిపోతుంది కర్మల వల్ల మోక్షం కాదు అని నువ్వు అన్నట్లయితే ఆ నెగిటివ్ నెగిటివ్ అప్రోచ్ అన్నమాట సో వేదం అనర్థకం ఇష్టం కాదు కదా అందరు వైదికులు కదా అదే బుద్ధుడైతే బౌద్ధుడైతే అవనే అంటాడు కానీ మరి వైదికులు అలా అనలేరు కదా వేదం సార్థకంగానే ఉండాలి మరైతే ఇంకా మాట్లాడుకో కర్మల వలన మోక్షం అని మొత్తం ఆర్గ్యుమెంట్స్ ఇది ఫోర్ ఫైవ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి ఫోరో త్రీ ఎన్నో కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి వీటన్నిటికీ ఒక వరుసలో సమాధానం వస్తుంది అందుకోసం అలా నేను ఇక్కడికి అలంకారం అయింది ఇప్పుడు షిరెస్ చేయడం నా అంగీకారం కాదు నువ్వు ఆర్గ్యుమెంట్ ఏమీ పనికిరాదు ఈ పూర్వపక్షం ఇంతవరకు సిద్ధాంతం ఇక్కడి నుంచి అని తెలుసుకుంటూ ఉండాలి అది మీరు టిక్కులు పెట్టుకుని మార్కులు పెట్టుకోకపోయినా పర్వాలేదు అలా అక్కర్లేదు బట్ యూ షుడ్ నోటీస్ నిత్యత్వా దీన్ని సంగ్రహ భాష్యము అంటారు అంటే నా అంటే నీ ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్పిన వెంటనే ఎందువల్ల అనేదాన్ని ఆ హేతువుని సంగ్రహంగా చెప్తారు మోక్షము నిత్యము గను లేటండి మోక్షము నిత్యమైతే నా ఆర్గ్యుమెంట్ ఎందుకు తప్ప అవుతుందండి అంటే అది చెప్తారా అగ్ర దట్ ఆల్ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ అందుకోసం దీనికి సంగ్రహ భాష్యము అని పేరు నిత్యపాన్ని మోక్ష ఆ తర్వాత వచ్చే విధాన్ని వివరణ భాష్యము సో నవ్వు వివరణ భాష్యం వస్తుంది నిత్యోహి మోక్ష ఇష్యతే మోక్షవాదులు అందరూ కూడా మోక్షము నిత్యము అలా స్వర్గానికి వెళ్ళాడు ఇలా వచ్చాడు మళ్ళీ కర్మలు చేశాడు మళ్ళీ వెళ్ళాడు దాన్ని మోక్షం అందరం ఏది అలా వచ్చేలా పోయేదో అది మోక్షం కాదు మోక్షము అని మనం అంటున్నాము అంటే అది నిత్యము నిత్య సుఖరూపము నిత్య ఆనందరూపము అంటే కాలము యొక్క కలన అంటే కాలము యొక్క పరిచ్ఛేదములు దానికి ఉండవు దాన్ని మోక్షం అంటారు కాబట్టి మోక్షము నిత్యము అని అందరూ అంగీకరిస్తారు అన్ని అన్ని వైదికులు అన్ని పక్షాల వాళ్ళు అంగీకరించే అటువంటి మోక్షానికి ఏది కారణమో అని మనం ఇక్కడ మీమాంస చేస్తాం ఓకే అంగీకారమే తర్వాత కర్మకార్య అనిత్యత్వం ప్రసిద్ధంలోకే నిత్యత్వం కదా అనిత్యత్వం అనిత్యత్వం ప్రసిద్ధంలోకే ఓకే చూడండి ఇక్కడ శంకర్లో ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తాం దాని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు మూడు రకాల స్టేట్మెంట్స్ చేయొచ్చు నెంబర్ వన్ ఏ లాజికల్ స్టేట్మెంట్ లాజికల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి మీ యొక్క జ్ఞానము మీ ఇంద్రియ జ్ఞానం ఉంది కదా ప్రత్యక్షము అనుమానమో ఇంద్రియ జ్ఞానము మీ యొక్క అండర్స్టాండింగ్కి ఫిట్ అవుతూ ఉండేటువంటి స్టేట్మెంట్ దాన్ని లాజికల్ స్టేట్మెంట్ అంటారు అటువంటి స్టేట్మెంట్ని అంగీకరించడంలో ఎవరికే అభ్యంతరం ఉండదు కేవలం కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళ కొంతమందికి మినహాయించేస్తే మామూలుగా సామాన్యంగా ఎవరికే అభ్యంతరం ఉండదు లాజికల్ స్టేట్మెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇంకే నేను వాటవలస కల అన్న దో టైం సీరియస్ ఓకే పొలిటీషియన్స్ కొన్ని కాంగ్రెస్ పార్టీ కాదు పొలిటీషియన్స్ అందులో అలాగే ఉన్నారు లాజిక్ ఒప్పుకోరు ఎనీవే నెంబర్ వన్ నెంబర్ టూ ఇల్లాజికల్ స్టేట్మెంట్ అంటే మీకున్నటువంటి లౌకిక పరిజ్ఞానం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా ఉంటుంది ఆ స్టేట్మెంట్ని మీరు సుతరామో ఒప్పుకోరు ఎవరు చెప్పినా ఒప్పుకోరు దీనికి పూజ స్వామీజీ తరచుగా దృష్టాంతం ఇస్తూ ఉండేవారు ఏమనంటే ఇదిగో కుందేరు దిస్ఈస్ చూడండి దీని తోక ఎంత అందంగా ఉందో దీని చెవులు ఎంత ముద్దు వస్తున్నాయో చూడండి అని చెప్పాను అనుకోండి స్వామీజీ గురువుగారు చెప్పారు అనుకోండి మీరు ఒప్పుకుంటారు కదా ఒప్పుకోరు పైగా ఏమిటో స్వామిజీ ఈవేళ ఇలా ఉన్నారు ఏమైనా అయిందా అని కూడా మీరు చెవులు కోరుకుంటారు అని స్వామీజీ పూజ్య స్వామీజీ దాన్ని బాగా తాగ తీసి చెప్తారు దాన్ని జనాన్నంతాన్ని చాలా చార్ని చేస్తూ చెప్తారు అంటే దాని అర్థం ఏంటి సపోజ్ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి కుర్చీలో కూర్చుని ఇదిగో పూజాడు అని అన్నాడు అనుకోండి ఏమిటబ్ శ్రీకృష్ణుడు చాలా గొప్పగా మాట్లాడేవాడు ఈవేళ మన మీద వేళాకోళం చేస్తున్నాడేమో అయితే ఏదైనా గోపికలతోటి విరోధం ఏదైనా వచ్చిందేమో మనస్సు పాడైందేమో అని ఈ విధంగా మరో కారణాలను వెతుకుతామే కానీ మన ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా చెప్పే మాటను మనం ఎలా బికాజ్ యూ యూ హ్యా యూ స్టాండ్ బిహైండ్ యువర్ ఐస్ మీ ఐస్ మీరు ఉంటారు మీరు చూస్తున్నదానికి నేను చెప్పేదానికి సంబంధం లేకపోతే అది ఇల్లాజికల్ స్టేట్మెంట్ అటువంటి స్టేట్మెంట్ని ఎవళ్ళు చెప్పినా సాక్షాత్తు వేదవే చెప్పిన గురువే చెప్పిన అవతారమూర్తియే చెప్పిన అంగీకరించం ఇది హిందూ ధర్మంలో ఉండే ఒక గొప్ప విశేషం ఈ రకమైన విచారం ఇదే మిగతా ధర్మాల్లో ఇటువంటి విచారణ చేయడం పట్వా దారి చేస్తారు మీరు కనుక విచారం అని మొదలు పెడతారు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెల్ ఓన్లీ హియర్ వైస్ చే సో లాజికల్ స్టేట్మెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇలాజికల్ స్టేట్మెంట్ కెన్ నెవర్ బి యాక్సెప్టెడ్ కమ్ వాట్ మై సోర్స్ కుడ్ బి ఎనిథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఏదైనా శంకరులు చోటంటారు మహిశ్ శతం అయి ఘటం పటయుతం ఈ ఘటం ఉన్నది దాన్ని పటం అని చెప్పడం పటం అంటే వస్త్రం సో ఘటం పటయుతం అన్న దాన్ని పూజ్యస్వామికి ఇది రేబిట్టని అలాగే దాన్ని మార్చి చెప్పారు ఘటాన్ని చూపించి ఇదో ఇది పటము పటము అంటే వస్త్రం ఇదిగో ఇది వస్త్రము అని మీరు వంద వేద ప్రమాణాలు చెప్పినా కూడా అది అంగీకారం కాదు లాజికల్ స్టేట్మెంట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బట్ బియాండ్ లాజిక్ స్టేట్మెంట్స్ ఉంటాయి అబౌవ్ లాజిక్ స్టేట్మెంట్స్ దే కెన్ బి యాక్సెప్టెడ్ సబ్జెక్ట్ టు ఫర్దర్ వెరిఫికేషన్ దే కెన్ బి యాక్సెప్ట్ ఎలాగంటే ఈ అగ్నిష్టోమము అనే కర్మలు చేసినట్లయితే మీకు పుణ్యం వస్తుంది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ లాజిక్ పుణ్యం అనేది మీకేం కనపడదు దాన్ని యూ కెనాట్ ప్రూవ్ ఇట్ యూ కెనాట్ డిస్ప్రూవ్ సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ేషన్ అని పెట్టుకోవాలి పక్కన వ్యవస్థ సో త్రీ టైప్స్ ఆఫ్మెంట్స్ ఇప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది అది ఏమిటంటే కర్మ వల్ల నిర్మాణమైనది ఏదైనా అనిత్యము కాబట్టి కర్మ వల్ల మోక్షం వస్తుంది అది నిత్యము వేదం చెప్పింది కాబట్టి అని మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు చెప్పి స్టేట్మెంట్ లాజికల్ అయినా పర్లేదు అబోవ్లాజిక్ అయినా పర్లేదు ఇల్లాజికల్ అవ్వడానికి వీల్లేదు నువ్వు కర్మ వల్ల మోక్షం వచ్చింది ఆ మోక్షం నిత్యము అంటే అది ఇల్లాజికల్ అది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అదే అదే అంట సో కర్మకార్యస్య కర్మచేత నిర్మాణము చేయబడిన దానికి అంటే అది మోక్షం కర్మచేత నిర్మాణము చేయబడింది ఏదైతే దానికి అనిత్యత్వం అది నిత్యము కాకుండుట అనేది లోకే ప్రసిద్ధ ఇట్ ఈస్ ద యూనివర్సల్ లా ద లా ఈజ్ వాట్ ఎవర్ is temporary. మీరు ఎఫర్ట్ చేసి ఏది చేసి సంపాదించినా అది టెంపరీ ఇది మనిషి గుర్తించాలి మనము ప్రయత్నం చేసి భోగాన్ని సంపాదించే ప్రయత్నం భోగాన్ని సంపాదిస్తాం అంచేతనే అది అలా వస్తుంది ఇలా పోతుంది హ్యాపీనెస్ ఈస్ నాట్ మరి హ్యాపీనెస్ ఎక్కడుందో మీరు చెప్పండి అంటారు అనుకోండి శాస్త్రం చెప్తున్నా ఏమని నువ్వు భోగం కోసం ప్రయత్నం చేయొద్దు అసలు ఎందుకంటే ద సీకింగ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ డిస్టార్ట్స్ ది మైండ్ సెట్ అది డిస్టార్షన్ చేసేస్తుంది సో బాహ్య వస్తువు ఎందు ఆనందం ఉన్నది అది నాకు లభించినప్పుడే నాకు భోగం ఆనందం కలుగుతుంది అది నాకు లభించకపోతే నా ప్రారంభం దుఃఖమే తప్పించి నాకు ఆనందానికి అవకాశం లేదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది దేంట్లో దేనివల్ల బై సీకింగ్ క్లెషర్ దేర్ ఫోర్ అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ డోంట్ సీక్ క్లెషర్ ఎందుకంటే మైండ్కి డిస్ట్రాక్షన్ వచ్చిందనుకోండి వాడి ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు వాడు సత్య దూరుడు అయిపోతాడు వాడిని వాడు సత్యం తెలుస్తాడు అలా అవ్వకూడదు కదా మన జీవితంలో మనం సత్యానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి కానీ సత్యానికి దూరంగా జరిగిపోకూడదు సో సో స్టాప్ంగ్ క్లష స్టాప్ చేసి ఏం చేయమంటావు ఏమీ చేయొద్దు ఏం చేయమంటావు అనే ప్రశ్న వద్దు ఏమీ చేయకూడదు ఇప్పుడు పిల్లవాడు అలరు చేస్తున్నా అండి అలరు చేయొద్దు అంటారు ఏం చేయమంటావు అంటే ఏమి చేయొద్దే అలా ఉండద్దే జస్ట్ బీ సన్యాసం తీసుకుని ఏం చేయాలా నువ్వు సన్యాసానికి సన్యాసం తీసుకుని ఏం చేయాలని వాడు అడిగేటంటే తూర్పు సన్యాసానికి కంగారు లేదు కొంతకాలం కర్మలు చేసుకోకపోవాలని చెప్పాలి వాడికి సన్యాసానికి అరగట్లేదు సో బికాస్ హీ డజంట్ నో వాట్ ఈస్ ది సైలెన్స్ ఆఫ్ మైండ్ ద పీస్ మనస్సు చాలా అశాంతిగా ఉందండి ఓకే అశాంతా పోయి మనస్సు శాంతంగా అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఏం చేయడం ఏమిటంటే ఏం చేయకపోవడమే దాని స్థితి పేరే ఏం చేయకపోవడం మరి ఏం చేయకపోతే ఎలాగండి So you want to attain something, you want to gain something. As long as you think that there is something to be gained, you are in ignorance. Because you don't know your nature, you, your Atma includes everything, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, Atma is, వాడి అంచేతనే వాడు ఏమనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు అటైన్ సంథింగ్ బెరాజ్ ఇఫ్ యూ నోస్ దట్ హీస్ నాట్ దిస్ బాడీ ఆర్ హీ ఈజ్ నాట్ ది పర్సన్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ హీఈస్ ది ఇన్ఫినిట్ ఫోకస్ ఇన్ ది బాడీ అనే సత్యం వాడికి తెలిసిందనుకోండి దెన్ ఇట్ ఈస్ వన్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ వన్ ఇన్ఫినిట్ ఎనర్జీ ఆర్ శక్తి ఆర్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ ఇన్ఫినిట్ బీయింగ్ a chest idea and the indra vrishnu divisha once he knows that there is nothing to be desired there is nothing to be attained really therefore who will know this truth and he uh, will gain that uh, pure happiness which is your own uh, nature essential nature by stopping the the personal search the search at all As long as you search for pressure, the mental distortion created by such a seeking will never allow you to know the truth. Anyway, so the point is, ikada karmakaryasya anicchatma. Whatever you gain by effort, you are certain to lose it. Mali dhantu pirugula. Loke prasiddham. The local prasiddham ayin vashayam. Asalo katopana shatlo prasakta vat vachinayam. ఎదిహాస్తి తదన్యత్ర కాదు ఎదే వేహ తదముత్ర యదముత్ర తదన్విహ ఇక్కడికి ఈ స్వర్గానికి తేడా ఏం లేదు ఇక్కడ గ్రావిటీ ఉందనుకోండి స్వర్గంలో కూడా గ్రావిటీ ఉంటుంది పంచభూతాలు అండి జగత్తు పంచభూతాలతో నిర్మాణం చేశాడు పరమేశ్వరుడు లేకపోతే స్వర్గానికి వేరే మెటీరియల్ ఏమైనా క్రియేట్ చేసాడు అనుకుంటున్నారా నో పంచభూతాలతో నిర్మాణం చేసేట స్వర్గము ఇంకా మరింత సూక్ష్మంగా ఉండొచ్చుగాక మొత్తానికి బేసికల్గా ప్రకృతి యొక్క కార్యమేది కాబట్టి కాకులు స్వర్గంలో తెల్లగా ఉండొచ్చు ఇక్కడ నల్లగా ఉన్న తెల్ల కాకులు తెల్లగా ఉండొచ్చు కానీ మొత్తం మీద ఎగరాలంటే రెక్కలు ఎలా ఆడించాల్సిందే ఆ స్వర్గంలో అయినా సరే ఎక్కడైనా సరే ఏవో కొన్ని బేసిక్ లాస్ యూ కె నాట్ ఇక్కడ తెల్లగా ఉండదు ఇక్కడ నల్లగా ఉండొచ్చు అక్కడ తెల్లగా ఉండొచ్చు అలా సో ఎనివే ది పాయింట్ ఈజ్ సో ఇ బేసిక్ లా యూనివర్సల్ లా వేదాంతిక్ లా కర్మ చేత సాధింపదగినది సాధింపబడినది నిత్యము కాదాల ఎందుకంటే అది కార్య కాలంలో పుడుతుంది ఒక కాలంలో ఒక ఎఫర్ట్ వల్ల పుడుతుంది కాలంలో పుట్టింది కాలంలో గిట్టడం తప్పదు ఎఫర్ట్ వల్ల పుట్టింది లిమిటెడ్ కనుక ఎఫర్ట్ లిమిటెడ్ కనుక ఆ పుట్టిన ఫలం కూడా లిమిటెడ్గానే ఉంటుంది కర్మకార్య అనిత్యవం ప్రసిద్ధే తర్వాత కర్మభ్యేయ అని కాబట్టి పరమం శ్రేయ ఆ మోక్షమనేది కర్మభ్యే కర్మల వల్ల లభిస్తుంది నువ్వు అది అనిత్యం అయిపోతుంది పోనీ అనిత్యం అవని మోక్షం అనిత్యం అవని తానిష్టం అది ఏది నిత్యమో దాని పేరే మోక్షం ప్రారంభమే చర్చే అక్కడ బేసిక్ పాయింట్ మోక్షము అనగా నిత్య ఆనందము మళ్ళీ వచ్చిపోయే ఆనందానికి మోక్షం అని పేరు కాదు నిత్య ఆనందము అది ఎలా వస్తుంది దరిద్ది పాయింట్ మళ్ళీ నువ్వు మధ్యలోకి వచ్చిన తర్వాత మోక్షం అనిత్యమైన పర్వాలేదు అన్నా యాభై శాతం ఓట్లు వస్తే దాటితే వాడు మెజారిటీ వచ్చినట్లెక్క మళ్ళీ అలాగే మీరు కౌంట్ మొదలెట్టి కౌంట్ సగంలోకి వచ్చిన తర్వాత శాతం అక్కర్లేదు నలభై వచ్చినా చాలంటే దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సో కెనాట్ చేంజ్ ద రూల్స్ ద గ్రౌండ్ రూల్స్ ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ గ్రౌండ్ రూల్స్ చేంజ్ చేయకూడదు ఎనివే సో మోక్షము అంటే కాబట్టి कर्मल वाल मोक्षा मोक्ष मोक्ष नित्य अतिकूतर तथा तरह काम्य प्रतिषिध्यों अनाभा से चर्म उपभोगेन क्षया निष्ठा चत्यवायानुत्पत् ज्ञाननिरपेक्ष మోక్ష ఇది చేసంగ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు ప్రారంభంలో సంబంధ భాష్యంలో వచ్చింది ఓ స్కీమ్ చెప్పాను మీకు ఇలా అంటూ ఉండేవాడిని నేను అస్తమానం ఓ స్కీమ్ కర్మభ్య మోక్ష నువ్వు ఏం చేరు జ్ఞాననిరపేక్ష ఏవో మోక్ష ఈ జ్ఞానం వద్ద ఏమవుతుందో మోక్షం కర్మల వల్లే వస్తుంది ఎలా వస్తుందో చెప్తా విన్నాను కామ్యప్రతిషిద్ధయోహ అనారంభాలు స్కీము సో కామ్యకర్మలు చేయొద్దు ఎందుకంటే కామ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం మళ్ళీ దేహాన్ని స్వీకరించాలి దేహాన్ని స్వీకరిస్తే మరణం తప్పదు మళ్ళీ మోక్షానికి అభ్యంతరం కాబట్టి బంగార సంఖ్య అదే పాపకర్మలు చేస్తే పాపం దుఃఖం దుఃఖం కోసం ఓ జన్మ పుణ్యకర్మలు చేస్తే పుణ్యము సుఖము దానికోసం వేరే జన్మ జన్మ వస్తే మరణము ఇంకా మోక్షం ఏమిటి కాబట్టి కామ్య కర్మలు చెయ్యము చేయకపోతే ఏమవుతుంది పుణ్యం రాదు ప్రతిశుద్ధ కర్మలు కూడా చెయ్యము పాపం రాదు మొత్తం అకౌంట్ జీరో చేస్తాడు అకౌంట్ జీరో చేసేస్తే కర్మ అకౌంట్ జీరో చేసేస్తాడు కర్మ ఎకౌంట్ జీరో చేసేస్తే ఇంక జన్మకి హేతు ఉండదు జన్మ హేతు లేకపోతే ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడు మోక్షం ఈ ఆర్గ్యుమెంట్ ఎన్నడూ వర్కౌట్ కాదు నేను మీకు దృష్టాంతం చెప్తాను మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారా అవునా ఓ అకౌంట్ పుస్తకం ఒకటి ఉంటుంది మన దగ్గర అది ఎప్పుడు జీరో అవ్వదండి మీరు ఈ బిలీవ నుంచి అది జీరో అయ్యే పనే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ దాంట్లో ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది తప్పించి జీరో అవ్వదు మనకి జనరల్గా ఓవర్డ్రాఫ్ట్లు ఇవ్వరు కానీ ఓవర్డ్రాఫ్ట్లు ఇచ్చిన చోట మైనస్ ఉంటుంది ఓవర్ డ్రాఫ్ట్లు చోట ప్లస్ ఉంటుంది జీరో అయ్యే ప్రొఫెషన్ మన మీ అనుభవంలో మీకు ఎవరికైనా అకౌంట్ జీరో అయిన సందర్భం ఎదుగుదా మీరు లేదు అటువంటి అసలు స్టాటిస్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బ్యాంకింగ్ హిస్టరీలోనే లేదు ఇక్కడ అంతే ఊరికే థిరిటికల్గా మేము ఇచ్చింది మేము పదివేలు వేశాము వాళ్ళు నూట రూపాయలు వడ్డీ ఇచ్చారు నేను పదివేల నూట ముప్పై చెక్ ఇచ్చాను అది వాడు ఆనర్ చేసాడు కాబట్టి జీరో అయింది థియరిటికల్ కాల్యులేషన్ అలా వర్కౌట్ అవుతాయి అసలు మీరు ఆ చిక్కలా ఇవ్వలేరు వాడు ఆనర్ చేయడు దాన్ని అదే ఇట్ ఓంట్ వర్క్ జీరో అయ్యే పని ఎనీవే కమింగ్ టు ది పాయింట్ వీడి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కామ్యప్రతిశుద్ధ యోహ అనారంభాత్ కామ్యకర్మలు చెయ్యము పుణ్యం అనారంభం అంటే చేయకపోవడం ప్రతిశుద్ధ కర్మలు అంటే పాప కర్మలు చెయ్యము పాపం రాదు అకౌంట్ జీరో సెటిల్ చేస్తున్నాడు ఇక ప్రారంధస్యచర్మణ ఉపభోగేన క్షయాత్ ప్రారంధ కర్మ ఒకటి ఉంది అంటే ఒక కర్మ ఈ దేహాన్ని ఆరంభించిన కర్మ ఈ కర్మ మరి దాని మాట ఏమిటి అంటే అది క్షయం అయిపోతుంది కదా ఉపభోగేన క్షయాత్ అది ఖర్చు పెట్టేసుకుంటున్నాం మనం బతికేస్తుంటే అది క్షయం అయిపోతుంది బతకడం పూర్తి అయ్యే జీరో అయిపోతుంది కాబట్టి ప్రారంధ కర్మ అంతా ఖతమైపోయింది తర్వాత నిత్య కర్మను అయితే నిత్యకర్మలు చేయాలా వద్దా నిత్యకర్మలు చేయొద్దంటే అసలు వాడు కర్మవాదే అవడు ఇంకా కర్మలేం మిగిలే కావ్య కర్మలు చేయక హృదయ శుద్ధ కర్మలు చేయక నిత్యకర్మలు చేయకపోతే వాడికి నిత్యకర్మలు చేయాలని వాడు అభిప్రాయం సో నిత్యకర్మలు చేస్తాము మరి నిత్యకర్మలు చేస్తే పుణ్యం రాదా అంట రాదు వాడు ఆర్గ్యుమెంట్ అది నిత్యకర్మలకి ఫలం లేదు ఫలం లేని కర్మలే నిత్యకర్మలే దట్ ఈస్ హౌ హీ ట్యాక్స్ ఎందుకంటే ఆ కర్మ దగ్గర ఫలవాక్యం ఉండదు ఫలం చెప్పరు కాబట్టి ఫలం లేదు ఫలం చెప్పలేదు చె చెప్పిన మరో తోట అను వాడు అంత లోటుగా వెళ్తే పురోపక్షి ఎందుకు పోతాడు మరో తోట కాదండి అక్కడ ఉందా ఫలం లేదా లేదు మరి అయితే దాన్ని నిత్యకర్మ ఫలం లేదు మరి ఫలం లేకపోతే చేయటం ఎందుకు లేదా అంటే ప్రత్యవాయ అనుపత్తి అనుత్పత్తి చెయ్యకపోతే ప్రత్యవాయం వస్తుంది అటువంటి కర్మలు ఉన్నాయి ఇప్పుడు పొద్దున్నే లేకనే బ్రష్ చేసుకుంటారు తీ దానికి ఫలం ఏమిటి ఏమీ ఫలం ఉండదు ్రష్ చేసుకోకపోతే మటుకు ప్రత్యవాయం ఉంటుంది ఏమిటా ప్రత్యవాయం చెప్పంటారా భార్య కాఫీ ఇవ్వదు అది ప్రత్యావయం పళ్ళు తోకుంటేనే మీకు కాఫీ రూల్ పాస్ చేసి అందు గురించి వీడు పళ్ళు తోగుంటాడు లేకపోతే అంతకుముందు వీడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పళ్ళు తోముకోకుండా తాగేసి ఇవ్వడు మా మిత్రుడు ఒకటేవాడు మా రూమ్ ఎదురుకుండా గోల్షన్ రెస్టారెంట్ ఒక ఇరానీ హోటల్ అవుతుండే వీడు ఎనిమిదింటికి బస్సు ఆఫీస్కి వెళ్ళి బస్సు వీడు ఏడున్నరకి లేచి వాడు లేవగానే సిగరెట్ వెలిగించుకునే గొల్షన్ రెస్ట్ రెడ్డికి వెళ్ళేవాడు వీళ్ళు కప్పు టీ తాగేవాడు వెనక్కి వచ్చి బాత్రూంలో దూరి తడి బట్టలు మళ్ళీ ఐదు నిమిషాల్లో బయటకు వచ్చేవాడు ఇంకో ఐదు నిమిషాల్లో లాగు చక్క తిప్పిని బస్సులో కూర్చుని వాడు వచ్చి నిద్రపోవడము పళ్ళుతో కూడా ఇంకేవన్నీ ఆఫీసులో చేసుకోవచ్చు ఐడి దిస్ఇస్ హిట్స్ సో ఆ రకంగా వారికి వివాహమైందనుకోండి భార్య పళ్ళు తోముకుంటే కానీ కాఫీ కాబట్టి ఇప్పుడు పలు తోకడం దేనికి ప్రత్యవాయ పరిహారార్థం పలు తోవడం వల్ల వేరే పర్పస్ ఏం లేదు ఎనివే పదం టు ది పాయింట్ వెర్ ఆర్ సమ్ నిత్యకర్మస్ బై పెర్ఫార్మింగ్ దోస్ యూ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ బట్ వై యూ షుడ్ పెర్ఫార్మ్ బికాస్ టు అవాయిడ్ ప్రత్యవాయ కాబట్టి నిత్యకర్మానుష్ఠానం చేయాలి నిత్యకర్మానుష్ఠానం చేయలేదు అనుకోండి ప్రత్యవాయం వస్తుంది అంటే పాపం వస్తుంది మళ్ళీ దానికోసం జన్మ పెట్టాలి అందుకోసం నిత్యకర్మ చేసేసి ఆ ప్రత్యవాయాన్ని దూరంగా పెట్టేస్తాం జీరో అకౌంట్ జీరో సో కామ్యకర్మలు చేయము నోపుణ్యం ప్రతిషుద్ధ కర్మలు చేయము నోపుణ్యం ప్రారంధ కర్మను అనుభవించేస్తున్నాము క్షయమైపోయింది నిత్యకర్మలను చక్కగా చేసేస్తాము ప్రత్యవాయం రాకుండా ఉంటుంది అకౌంట్ జీరో సో జీవితం పూర్తయ్యేపటికి కర్మలు అకౌంట్ జీరో కాబట్టి పుట్టుక ఇంకా ఆత్మ అలా ఉండిపోతుంది పుట్టుకుండగా కేవలంగా కర్మ సహకారం కర్మ సపోర్ట్ కర్మ కనెక్షన్ లేకుండా కేవలంగా ఉండిపోతుంది ఆత్మ ఆత్మకి పుట్టుక లేదు నాశము లేదు అదే మోక్షం కాబట్టి మోక్షం ఎలా వచ్చింది కర్మల వల్ల వచ్చింది ఎలా వచ్చింది కర్మల వల్ల కామ్యా ప్రతిషుద్ధ దూరం కాబట్టి నిత్యాన్ని అనుష్ఠిస్తుంటే వచ్చింది చెప్పండి <laughs>